సంపాదనంటే గృహస్పర్యంగా వస్తుంది లేదు గృహస్వర్యంలో సన్యాసులు తెలుస్తున్నారు సంపాదన అంటే ఉంటా కాబట్టి మృదు సంపాదించడం పాటించాలి జ్ఞానము ప్రధానము ఇది జ్ఞాస అలా ఉండాలి సో అలాంటి దేన్ని తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవాలి నేను ఆత్మను కాదా సరే కృషనము ఆత్మ వైపు ఉన్నావా నేను ఫలానా వ్యక్తి నేను ఉన్నా మరైతే నేను తెలుసుకోవాల్సి ఉంటే దేవత నిర్దేశం ఉండదా ఈ తెలుసుకోవాల్సిన వాడు వ్యక్తి తెలియబడే వాడి చెప్పే యథార్థం స్పంద భేద నిర్దేశం ఉన్నది సదా సూన్య సదాన్నో భగవతి శూన్య అంటే ప్రియదర్శన అనార్థం శూన్య అంటే అంటే ఇప్పుడు చూడండి రాసుకొచ్చి కూర్చుంటే మిమ్మల్ని అందరినీ ఏది ఓపిక కూడా అది సౌన్యా ఒకప్పుడు వీళ్ళకి ఎవరికీ రిక్వెస్ట్ లేదనుకోవాలి నేను ఒకసారి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడలో వాళ్ళిద్దరు లెక్చర్ చెప్తున్నాను నా వెంట పడితే నేను ఒక వీక్ మోమెంట్ లో చేస్తాను మైండ్ వీక్ గా ఉన్నట్లు వాళ్ళు అన్ని మీరు చేస్తాను ఎలాగే చెప్పడం ప్రారంభిస్తే మన వాళ్ళు వచ్చారు విద్యార్థులు అక్కడ ఉండే ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చారు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు జనరు వాళ్ళు జనరు కూర్చుంటారు వాళ్ళకి ఎవరైనా వస్తుందా అంటే వాళ్ళకి ఏంటి కాదు ఇంగ్లీష్ లో చెప్పుకుంటారు వాళ్ళకి అసలు మొత్తం ఇంగ్లీష్ కాదు వాళ్ళు ఇంగ్లీష్ ఒక అవకాశం ఎన్నో కాస్తుంటే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వాళ్ళకి సహాయం కదా వాళ్ళు తెలియవు ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం తర్వాత కొంత సైన్స్ విషయాలు కూడా నేను చెప్తాను అవి తెలుసుకోవడానికి అవకాశం బట్ హీరో నువ్వు అంటే వస్తుంది కూర్చుని అవన్నీ తెలుస్తాను నేను చెప్పాను చూడండి మీకు ఇంట్రెస్ట్ లెక్క బతికి పోదు వదిలే ఇంట్రెస్ట్ అని చూస్తే అదర్వైజ్ వీళ్ళు నాకు వీళ్ళు చాకు మీరు అందరూ అక్కర్లేదు డూ సంథింగ్ అమౌట్ అని నేను చెప్పాల్సి వస్తాను అది సోమ్యా అని అది సోమ్య అంటే తెలియ అంటే విని వాడి యొక్క ఉత్సాహాన్ని బట్టి చెప్పేవాడికే ఆనందంగా ఉంటుంది హే సోమ సదా సంపం భవతి ప్రధానంగా అప్పుడు అంటే ఆ సత్యము తెలిసినప్పుడు సత్యం సాక్షాత్కరించినప్పుడు ఆ సత్తుతో వీడు విలీనం అయిపోతాడు నిజానికి ప్రధానంగా సుశుప్తి అవస్థ అని చెప్తున్నారు ఆరోగ్య సాందర్యం సుశుక్తి అవస్థ లేదు మీరు అసక్తితో విలీనం అయిపోతున్నారు అంటే అర్థమైంది మీరు సుశుద్ధిలో పరమాత్మయ్య ఉన్నారు పరమా వ్యక్తిగా లేదు సుశుద్ధిలో మీరు ఈ వ్యక్తిగా ఉన్నారా ఇంకో వ్యక్తి అయి ఉన్నారా ఈ వ్యక్తిగా నూ ఉన్నారు స్వప్నంలో ఇంకో వ్యక్తి ఏమి ఉన్నారు సుశులో ఏ వ్యక్తి కాకుండా ఉన్నారు అవ్యంతంగా ఉన్నారు అది పరమాత్మ పరమాత్మ ఒక అనప్యక్తి కాదు మరి దీన్ని ఉపాసకులు గ్రహించ గ్రహించటం లేదు మరి ఒక వ్యక్తి కానప్పుడు రూపాన్ని మీరు అంటే ఉపాసన కోసం చెప్పారు రూపాన్ని భావన చేయడం కోసం చెప్పారా తప్ప పరమాత్మ నుండు ఒకనొక వ్యక్తిత్వాన్ని స్థాపించటం కోసం చెప్పలేదు నే రూపం నాకార నా విధానే నస్పదం ఈ మధ్య నేను వ్యక్తి ఉపనిషత్తు లేకపోతే నృసింహ కాపని ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఈ శ్లోకం నుంచి వచ్చింది ఆ కాగితాలు సంపాదించారు నా పేరు మీద నిన్న దేవతలుగా తీసుకొచ్చి నీకు వినిపిస్తా కాబట్టి దేవుడికి ఒక రూపాన్ని భావన చేయడం కోసం చెప్పారు తప్ప ఆయన ఏదో ఒక వ్యక్తిత్వాన్ని పెట్టడం కోసం చెప్పలేదు భావన చేయడం కోసం చెప్పలేదు నాట్టు ఫిక్స్ దర్శనాలిటీ గాడ్ గాడి నాకు దర్శనం గాడికి దర్శనాలిటీ ఉండదు ర్సనాలిటీ అసత్య ఉంటూ ఉంటే గాడికి అసలు వస్తుంది సో అటువంటి ఇంటర్సనల్ అయితే గాడే లేడేమో పర్సనల్ కాకపోతే లేడేమో ఉన్నారు ఉన్నది ఇంటర్సనల్ రియాలిటీ ఉన్నది ఈశ్వర్ రైట్ ఇట్ ఈస్ నాట్ పర్సనల్ బట్ ఇట్ ఈస్ రియల్ ఇంటర్సనల్ రియాలిటీ అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంత చూడాలని మీరు ఒక మంచి కడుపు కూసుకుని సుశుద్ధిని మీరు ధ్యానం చేస్తుంది నిద్ర నిద్రావస్థను సుషుప్తాను సుషుప్తని మీరు బాగా ధ్యానం చేసినట్లయితే అది మీ పరమేశ్వరుని యొక్క పరమాత్మ యొక్క స్వరూపం గురించి ఒక విషం వస్తుంది ఓహో దట్ ఈజ్ పరమాత్మ ఈజ్ మీరు చెప్పలేక బట్ వీళ్ళు యూ హ్యావ్ ఏ ఇన్స్టైట్ అబౌట్ ఇట్ అది అది మనకి ఆ తెలుసుకోవాలి కాబట్టి ప్రతిరోజు నిద్రగండు గాఢ నిద్రగల్లు మీరు ఆ పరమాత్మతో విలీనమై ఉంటున్నారు అయితే ఏది సత్యము మీ పరిచ్ఛం వ్యక్తిత్వం సత్యమా పరమాత్మ సత్యమా పరమాత్మయే సత్యం అని ఇక్కడ సదా సంపన్నోభవతి అయినప్పుడు ఈ వెళ్ళి విలీనమయ్యేవాడు వేరు దేంట్లో విలీనం అవుతున్నదో ఆ పరమాత్మ అని భేదనిర్దేశము చేయబడి ఉన్నది శారీర ఆత్మ రాజ్యే ఆత్మ అన్వా ఇప్పుడు రెండు ఆత్మలు వచ్చేస్తారు శారీర ఆత్మ రాజ్య ఆత్మ ఇప్పుడు చూడండి దుఃఖం వచ్చింది దుఃఖం వచ్చినప్పుడు మీ కర్శనాలి ఒక రకంగా ఉంటుంది మీ వ్యక్తిత్వం ఒక రకంగా ఉంటుంది దుఃఖం పోయి సుఖం మార్పు దుఃఖం వచ్చినప్పుడు ఎవరైనా సందాకొచ్చాయనుకోండి మీరు వాడిని సరిపేసి పనిచేస్తారు దుఃఖం వచ్చినప్పుడు సందాకొచ్చారనుకోలేదు లోపల అస్వామి ఎక్కువ చందా ఇస్తారు చందాలు వసూలు చేసే వాళ్ళకి ఇటువంటి ఆనుపాలన్నీ తెలుసు ఉంటాయి తెలుసు ఉండాలి కూడా అలా తెలుస్తుంది చందాలు వసూలు చేసే వాళ్ళు ఉంటారు నేను వాళ్ళు శాంభై అపార్ట్మెంట్కి వస్తారు వచ్చి సరిగ్గా సెకండ్ ఫ్లోర్ ఎక్కిసి జీప్ వచ్చేస్తా వచ్చేసి స్వామీజీ నమస్కార సౌతారు అంటే నేను ఏమో ఎక్కడో చూసినట్టుంది అయితే హైన్ స్వామిజీ చూశారు మీరు ప్రతి సంవత్సరం మా సంస్థని బంధాస్తున్నారు మీరు నచ్చపోయింది అయితే అయిపోయింది నా దగ్గర చందా బుక్ చేసుకుంది చెప్పుడుగా బుక్ చేసుకున్నాం మళ్ళీ యుక్తి దగ్గరికి వెళ్ళిపోయి బీవేసీ ఏమో వాళ్ళకి వస్తుంది ఎక్కడ వారికి దూరుకుతుంది వాళ్ళని వాళ్ళకి గుర్తుపడతారు వాళ్ళది కాబట్టి మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది సుఖంలో ఉన్నప్పుడు అది ఉడితే డైజేషన్ ఉడితే సభలాగా చెప్తారు సుఖంలో వ్యక్తిత్వం ఒకవాళ్ళు ఉంటుంది వ్యక్తిత్వం ఇంకో వ్యక్తిత్వం మారిపోతూ ఉంటుంది చూడు ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వం ఎలా ఉందని ఉల్లాసముగా ఉంది దుఃఖంలో ఉన్నప్పుడు నిరుత్సాహంగా నీరు గారిపోతున్నట్లుగా ఏదో భయంగా ఉన్నది అవునండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఆ ఉల్లాసముగా ఉన్న వ్యక్తిత్వము మీకు తెలుస్తుందా లేదా తెలుస్తోంది అంటే అర్థం ఏంటి ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది ఆ తెలివి చేత వ్యాపరించబడి ఉన్నది అన్వారు అంటే వ్యాప్త అని అర్థం నేను పక్కన పెన్షన్తో రాసుకున్నా నే పాఠం ఎదురు రోజుల్లో రాసిందన్వారు మీలో ఉల్లాసంగా ఉన్న వ్యక్తి ఒకడు ఆ వ్యక్తి తెలుస్తూ ఆ వ్యక్తిని ఆ తెలివి వ్యాపించి ఆ వ్యక్తి అంతర్ధానం అయిపోయి మళ్ళీ కొత్త వ్యక్తి గంగగా ఉన్న వ్యక్తి వచ్చేస్తారు మీరు అలాగే క్రితం మీరు బాగానే ఉన్నారు మరి ఇప్పుడు ఇలా ఉన్నారు లేకపోతే ఇద్దరు వరకే తెలుస్తుంది కృషి వారికి తెలుస్తుంది మనకి ఎలాగో తెలుస్తుంది నా మనస్సు బాగుంది ఇప్పుడు నాకు బాగులేదు అని తెలుస్తూ ఉంటుంది మీరు సుఖీగా ఉన్నప్పుడు దుఃఖిగా ఉన్నప్పుడు మరోలా ఉన్నప్పుడు ఇలా అన్ని సందర్భాలలోనూ మీ ఫలానాధి వ్యక్తిత్వమును ఫలానాది ఆత్మ అంటే కోర్ణ జ్ఞానస్వరూపమైన ఆత్మ వ్యాపించి ఉంటుంది ప్రాజ్ఞాన ఆత్మల అన్వాహ ఇది బృహరాని కోరిశం ఇప్పుడు ఇక్కడ రెండు ఆత్మ వచ్చాయ కదా భేద నిర్దేశం చేశాడ లేదా భేద నిర్దేశము కావచ్చు కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ప్రాజ్ఞ ఆత్మ పరమాత్మ తప్ప ఈ శారీర పరమాత్మను మేము ఎప్పుడు అలా చెప్పలేదు ఇప్పుడు మీకు మాట చెప్తారు ఇప్పుడు పురాణంలో ఏమంటారు అంటే పురాణం అంటే కొన్ని పురాణాలు మన వాళ్ళు కల్పించుకున్నవి కూడా ఉంటారు ఇప్పుడు మీకు శక్తి వచ్చినట్లయితే పురాణాలు రాసుకుంటారు శక్తు శక్తి పెట్టారనుకోండి మీ శక్తికి తగ్గ పురాణం మీరు రాసుకోవాలి ఇప్పుడు షరికి బాగా శక్తి పెడితే దానికి తగ్గ పురాణం రాసి పెట్టుకోవాలి అక్కడ రాసుకున్నాలో వెళ్ళాలి రాసుకున్నారు కదా రమణ శక్తి ఒకటి పెట్టే రమణ పురాణం అనే పుస్తకం ఒకసారి మీకు తీసుకొచ్చి చూపించారు వాళ్ళ పురాణం వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు అయ్యత్వ శక్తి ఉంది వాళ్ళ పురాణం వాళ్ళు రాసుకున్నారా లేదా ఇంకా దాన్ని సంస్కృతంలో ఎంతవరకు రాశారో తెలీదు గురుస్వాములు ఇంకే శ్లోగా ని దాన్ని విశాఖలో పెడుతున్నారు ఏవో కథలో పురాణం వాళ్ళకుంటుంది తల్లి వాళ్ళకి పురాణం ఆ పురాణంలో వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ శారీర ఆత్మ వీరు వైకుంఠానికి వెళతారు లేకపోతే కైలాసానికి వెళతారు అక్కడ పరమాత్మ ఉంటారు అని చెప్తారు ఈ పురాణం యొక్క కానీ వేదాంతరాణం చెప్తుంది కరెక్టే వీరి ఆత్మ అంటే పురాణ ఆత్మ ఇక్కడ వీరి హృదయంలో ఆ పరమాత్మ కూడా ఇక్కడే ఇక్కడే ఉండడం కాదు ఈ శారీర ఆత్మను వ్యాపించి ఉండదు అసలు వేదాంతంలోకి వచ్చి మీరు మీ స్వరూపంలో కంటే ఘిన్నంగా బహిర్ బాహ్యమునందు ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం మీరు చేశారంటే యు ఆర్ ఆల్రెడీ కాన్ఫిడెక్టింగ్ సార్ వేదాంతం కాబట్టించేతనే మన మనం ఎలాంటి ఎలా ఉంటాం అంటే యూ డు నాట్ మీన్ ఎనీథింగ్ మనం ఉంటే అంటాం గొప్ప విషయం అనిపిస్తే తప్ప యూ డు నాట్ మీన్ ఎనీథింగ్ అహం బ్రహ్మాష్మి అనేస్తాడు మీని తత్వసి అంటే మీన్ ఎనీథింగ్ పరమాత్మ హుబలలోనే ఉన్నాడండి వీరలం మీనే sakala pravalo yendu paramatmananta vidavane me vidavane anything that is holy art we, we said peace which we do not mean that is our problem samam kalidam brahma ali nenu tapporu yeppava no kada nenu lokkavalu tappava no tante. he just doesn't mean it మీరు ఛాలెంజ్ చేశారనుకోండి నేను ఛాలెంజ్ చేశాను ఒకసారి కాబట్టి సర్వం ఖర్విదం బ్రహ్మ అని మీరు మరి అవైందుకు మాట్లాడుతున్నారు అని ఆయన అడిగాడు అడిగితే ఆయనకు ఎంత కోపం వచ్చేసిందంటే ఏమిటే ఇంటే సర్వం ఖర్విదం బ్రహ్మ అంటే అర్థం బ్రహ్మ అయిపోతుందా లేని అయిపోవడం ఏమిటండి అయిపోవడం సర్వం బ్రహ్మనే అని కదా అయిపోవడం నేను ఎక్కడన్నాను ఇంకా అవడం లేదు అంటే అయితే నువ్వేమంటావా అంతా బ్రహ్మాంటావా ఏకం పాఠం చేసి కూర్చోబడతావా మనం ఏకం పాఠం చేయనక్కదండి ఇది కాదు వన్ వాటి సేస్ అయితే ఇంకు వ్యవహారం అనేది ఏం లేదంటావా కాదండి స్నేహ నానాశించను ఈ వ్యవహారం కూడా నిత్యం అది సత్యం కాదు అవ్యవహార్యం అని ఉపనిషత్తి చెప్తోంది అంటే చూడవాలిగా వర్ణించడానికి సో వీ జస్ట్ డూ నాట్ మీన్ వాట్ మీన్స్ కాబట్టి అసలు ఓ పాయింట్ ఒకటి ఉండే ఎంతవరకు అయితే మీరు కాంట్రడిక్షన్స్ ని పెట్టుకుని ఉంటారో అంతవరకు ముందుగా అడుగు పారాడు ట్ హెవ్ కాన్ఫ్రిడెక్షన్స్ ఇది వెయిటింగ్ లూజింగ్ వెయిట్ లా బరువు తగ్గాలనుకోండి బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేసి మీకు తినాలి ఎక్సర్సైజ్ చేసి అమితంగా ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గాలి ఎంత బరువు ఉంటారో అంటే మీకైనా కాన్ఫిడెక్ట్ ఒకసారి మీకు ఆరోగ్యం కావాలంటే అనారోగ్యపు అలవాట్లను కొనసాగిస్తూ ఆరోగ్యం కావాలి అంటే అది వర్కౌట్ సార్ కడుపు కూడా ముందుకు పడదు ఇంటి మందు నిందితోనే ఉంటారు రోగాలు అలాగే ఉంటాయి ఇక్కడికి పోవం ఇప్పుడు డయాబెటీస్ ఉన్నాయనుకోండి అవి పోవం అలాగే ఉంటాయి వాటిని మేనేజ్ చేస్తారు చూడాలి అలాగే మనం కూడా వేదాంతమంది జరుగుతూ ఉంటాము ఎక్కడ ఉండదు అక్కడే ఉంటుంది బికాస్ ఆఫ్ అవర్ కాంట్రడిక్షన్స్ సో నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే నిందించడం కోసం చెప్పలేదు కాంట్రడిక్షన్స్ ఇది బట్టి సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ నవ్ హియర్ యువర్ ఇన్నేట్ డిగ్రీనిటీ నేను తరానా అనే ఆ వ్యక్తిత్వం ఏం అది ఆ ఒక తరంలో ఎక్కడ ఉంటుంది సముద్రంలో సముద్రము చేత వ్యాప్తమై ఉంటుంది తరంగం అలాగే ఫన్ వ్యక్తిత్వం అనే తరంగము అంత అంతః ఆ తరంగము ఆత్మ చైతన్యము నందు అని కదులుతూ ఉన్నది ఆత్మచైతన్యం దాన్ని వ్యాపించి ఉన్నది అని ఈ తరంగానికి సముద్రానికి ఎత్తించిన భేదాన్ని మేము చెప్పనే చెప్పినాము భేద నిర్దేశం ఉండనే ఉన్నది నిత్యం జాతీయ కర్తృకర్మాది భేద నిర్దేశ జీవాదం బ్రహ్మ దర్శయతి ఇటువంటి వాక్యాల్ని ఎన్నింటినైనా మీరు కూర్చో వీటిల్లో కర్త కర్మ నిర్దేశం ఉంటుంది ఆత్మ వారే ద్రష్టం విహాన్ని ఉందనుకోండి అక్కడ ఆత్మ కర్మ కర్తలు మహిళలు సతా సంపన్నో భక్తి అని ఉందనుకోండి అక్కడ కర్త ఎవడు జీవుడు దేవుడితో సంపన్నమవుతున్నాడు సతా ఆశ్చిత దాంతో సంపన్నమవుతున్నాడు మిగత నిర్దేశం అందు చోట్ల కర్తా కర్మ ఏమి ఉండక్కర్లేదు కర్త మరొకటి కూడా ఉండచ్చు ఎందుకంటే ఇక్కడ ఆదిశద్ధాన్ని చేస్తున్నాడు అలాగే సోన్వేషం జి కర్త జీవుడు అన్వేషణ చేయవలసిన సాధకుడు అన్వేషించబడేది కర్మ అదేమిటి సహా పరమాత్మ ఇటువంటి కర్త కర్మ అనే నిర్దేశం అంటే భేద నిర్దేశమే రెండు ఒకటల్లో అవుతాయి రెండు భిన్నంగానే ఉంటాయి అటువంటి భేద నిర్దేశము కనబడుతూనే దీని వచ్చే మనకేం తెలిసింది జీవుడు కంటే బ్రహ్మ అధికము అని తెలిసింది కాబట్టి మీరు మీరు సంకల్పంగా చెప్తారు చూడండి సంకల్పంగా సో మమో పాత్రదక్షేత్రమేశ్వర సో అహం శర్మా శణేదే కాశ్యపశోక్ విధుశాఖాధ్యాయీ మమ్మ ధర్మపత్ని సమేత శర్మణే కాశ్యపసోప్తాఖాధ్యాయుల విదీచి మీరు దుడితే అంత పకడ్బందీగా బిగించి చెప్పినప్పుడు సో అటువంటి వీడు వీడు బ్రహ్మని ఎక్కడ చెప్పారో చెప్పలేదు అన్నమాట ఇంత బిగింపు వేసి ముడిలు అన్ని ముడిలే కినుక ముడి ముదే తెలంగాణలో తాలి మూడు మూడు ఎంతో మూడు ముళ్ళు కొంతమంది నాలుగు ముళ్ళు కొంతమంది ఐదు ముళ్ళు అండి పవిత్ర గ్రంథి దీనికి దర్భ ముడి అన్ని మూడు ముడి ముడి ముడి ముడి బతుకంతా ముడు కాశీలుగా ఎన్ని మూడులు పెట్టాడు చూడండి కొందయంగా ఎన్ని మూడు కాశ్యపట్లే అరవై మూడి ధర్మవర్తిని సమయ ధర్మవర్తిని అయిన పైకి సంకల్పంలో ఉంటాడు మనస్సులో మరి ధార్మ్య రూపమే తదుతో ఉంటుంది అదో గురి సకు వీళ్ళు పండితుడు సకుటుంబే సకుటుంబ స్నానం కరెక్ట్ గా అన్నట్టు వీళ్ళు సకుటుంబ స్నానంలో సహకుటుంబం అంటారు అంటే అర్థమే పడుసిన అంటే అర్థమే ఏకవచనానికి షష్ఠి బహువచనానికి ఐదు తేడా తెలివిధమైన అర్థం మీరు గమనించారో లేదో నేనైతే గోడకుర్చీ వేయించానికి రామశబ్దం వల్లిపోలేదు గోడకుర్చీ వేస్తే రామశబ్దం వల్లి అంతవరకు నువ్వు బడి పురోహిత్యం చేయడానికి లేదు కాదు అని చెప్పాల్సింది షష్ఠి ఏకవచనానికి ఏమో బహువచనానికి తర జరుగుతుంది సాధుకుంభారామంటారా ఆ సాగుకుంభారామ్మ అంటే బహువచనం కాదు నన్ను నా వయస్సు తొమ్మిదో ఏడు నన్ను నేను చెప్పు వాళ్ళు బహువచనం దీనికోసం డెబ్బై ఏళ్ళ కర్లేదు అని వీరులో ఉన్నాం సహకుటుంబాల సపరివార్య ఎవరికి ఇచ్చి వాడి దానం ఇంతవరకు మీరు వివరించి ఇది బ్రహ్మని ఎవరు చెప్తాడు తప్ప ఆ భేదం అవాలే ఉంటుంది బ్రహ్మ అధికము అనే చూపించారు కనుక మీరు హితాకరణాది దోషాలు వస్తాయి అనే మాట వస్తుంది అయితే మరి సందేశం ఒక అభేద నిర్దేశోకి దర్శిత సత్వమసీ చేతి అక సరే మంచిది ఆత్మ వాళ్ళే ద్రష్టవ్య అన్న తోట భేద నిర్దేశం మాకు తెలుసుకోవాలి మరి అభేద నిర్దేశం కూడా ఉంది తత్వంశే అని అభేదం లేదు తత్వంశం భేదం లేదు పూర్తి అభేదం మరి దాని మాట ఏమిటి అంటే కథం భేదాభేద సంభవేత సంభవే సంభవే యాత సంభవే రంగ ఆత్మనేపది లంగ్ విధిలి లంగ్ విధిలింగ్ సంభవేత సంభవేయాం సం సో మరి భేదములో ఒకచోట భేద నిర్దేశము సతా సోమ తదా సంపన్న ఇత్యా స్థలాల్లో సత్వమ శ్రీ అనే అభేదనిర్దేశము ఈ రెండు ఎలా పిలుపుతుంది భేదభేదములు పరస్పర విరుద్ధములు ఒకే చోట సమావేశము ఒకట అని కోరపక్ష అంటే ఇప్పుడు మీరేం ఓవైపు భేదనిర్దేశం చేసుకున్నాడు ఇంకోవైపు తత్మవశైన అభేద నిర్దేశాన్ని చేసుకున్నాడు హౌ కెన్ యూ డూ దాండ్ అని గొడవ నైష దోష ఇది దోషము కాదు ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఎలాగంటే ఆకాశఘటాకాశన్యాయన ఉభయ సంభవస్ తప్ప తప్ప ప్రతిష్టాపితవా ఆకాశము అంటే మహాకాశం ఆకాశము అంటే మహాకాశం అంటే మహాకాశము ఎందుకన్నారంటే ఘటాకాశాన్ని మనస్సులో పెట్టుకుని మహాకాశం అన్నారు మీరు ఘటాకాశ దృష్టి పక్కన పెడితే అంటే సరిపడుతుంది ఆకాశము ఘటాకాశము ఇక్కడ ఎలాగో తెలుస్తుందండి ఆకాశము కంటే ఘటాకాశము ఎన్నడూ భిన్నంగా ఉండలేదు కానీ ఆకాశం మటుకు ఘటాకాశము కంటే విలక్షణంగానే ఉంటుంది ఘటాకాశాన్ని విడిచి ఆకాశము స్వతంత్రంగా ఉంటుంది కానీ ఘటాకాశం మటుకు ఆకాశాన్ని విడిచి స్వతంత్రంగా ఉండలేదు ఇది కాబట్టి ఈ ఆకాశ ఘటాకాశ న్యాయం అంటే యుక్తి అదొక దృష్టాంతం ఇక్కడ ఏమైంది ఘటాకాశము మహా ఆకాశము ఒక్కటి అయినా అనే అనే ప్రశ్న వేయగంలో మీరు ఎలా వేయాలా ప్రశ్నని ఆకాశము ఘటాకాశమేనా అని అడిగేదనుకోండి కాదు ఘటాకాశము ఆకాశము నుండి విడిపోయి సపరేట్ గా ఉన్నదా లేదు కాబట్టి ఇక్కడ భేదాన్ని మీరు చెప్పచ్చు అభేదాన్ని భేదాన్ని చెప్పడానికి ఉభయ సంభవస్య ఉభయము అంటే భేదము అభేదము రెండూ కూడా సంభవిస్తారు మీరు చెప్పి వివక్షను తక్కువ ఘటాకాశము ఆకాశము నుంచి విడిపోయి ఉందా లేదు అనన్యత్ అనన్య ఘటాకాశ ఆకాశాత్ అన అయితే ఆకాశము ఘటాకాశమేనా కాదు ఆకాశం ఘటాకాశం ఎందుకు పోతుంది ఆకాశం ఆకాశం అని ఇలాగా మీరు భేదాన్ని చెప్పచ్చు ఆకాశము ఘటాకాశము కంటే అధికము ఘటాకాశము ఆకాశంలో విలీనమవుతుంది ఆకాశము ఘటాకాశాన్ని వ్యాపిస్తుంది ఈ ఘటాకాశము ఆకాశాన్ని తెలుసుకోవాలి అని ఇన్ని రకముల భేదనిర్దేశము మీరు చేయొచ్చు అభేద నిర్దేశం అలా చేస్తారు ఘటాకాశములో ఉండే ఘటత్వాన్ని తీసేస్తే భేదము లేనేలేదు అని అభేదాన్ని చెప్పాల్సి ఉంటుంది గొండు సంభవమే ఈ విషయాన్ని మేము అక్కడక్కడ అనేక సందర్భాల్లో మేము గట్టిగా ప్రస్తావించి ఉన్నాము అతిచా తత్వాతి ఏమం జాతీయతైన కాబట్టి గమనించాల్సింది ఏంటంటే తత్వమశీ అనే అభేదాన్ని నిర్దేశించిన వాక్యం ఉంటుంది అలాంటి వాక్యాలు ఏవో కొన్ని ఉన్నాయి అవి ఏం చేస్తాయంటే ఎవంజాతీక ఇటువంటి కేటగిరీలో పడే వాక్యం ఏదైనా ఉందంటే అది ఏం చేస్తున్న అభేదాన్ని చెప్తూ అభేద అభేద ప్రతిబోధితో భవతి వీటి దృష్టిలో భేదమే ఉంటుంది వీడి భేదాన్నే పట్టుకుని ఉంటాడు వాటిని ఉద్దేశించి నాయన భేదము తప్పుల అభేదమును తెలుసుకో అని చెప్తూ ఉంటుంది భేద ప్రతిబోధితో భవతి అప్పుడు ఏమవుతుందో తెలుసుకోండి అపగతం భవతి కదా అప్పుడు తొలగిపోతుంది ఏమిటి తొలగిపోతుంది సంసారిత్వం బ్రహ్మణ సరస్వత్వం అది గమనించాలండి మామూలుగా ప్రతి వాళ్ళు చెప్తారు లేదంటే జీవుని యొక్క సంసారత్వం తొలగిపోతుంది అని చెప్పడానికి తెలిపే అట్లా డిపాయింటేజ్ నాట్ ఓన్లీ జీవు సంసారం తొలగిపోత మాత్రమే కాదు బ్రహ్మ యొక్క సరస్వత్వం కూడా తొలగిపో ఈశ్వరుడు భక్తులు ఉన్నాడనుకోండి భక్తుడు ఉంటే ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు ఉంటే భక్తుడు భక్తుడు భక్తులు కాదన్నప్పుడు ఈశ్వరుడు ఈశ్వరులు కూడా కాదు ఇద్దరు బ్రహ్మయే ఒకే తత్వము అలా కాబట్టి భక్తుని ఎందుండే భేద బుద్ధి తొలగిపోతుండే ఈశ్వరుని ఎందుండే ఈశ్వరత్వము కూడా తొలగిపోతుంది అందుకనే బయట భక్తులు అది మాట ఉపస్త నరేంద్ర మోడీ గారి భాషలో చెప్పాలంటే జలా నహి ఉపస్తా అంటే అది గ్రంథం లేదు గ్రంథంలో అడ్డుకుంటుంది ఎందుకంటే వీటి ఒక ఆయన మనం ఛేనం చేశారు సర్వం ఇచ్చే నాయ సర్వం ఇచ్చేది సర్వం ఇచ్చే మనం సర్వే స్టోళ్ళు ఏడిసింది ఈశ్వరుడు అంటే ఆయన ఏం చెప్పాను ఈశ్వరత్వం కల్పితం అంటే మీకు అసలు ఆ మాత్రం కూడా మీకు తెలియదా ఈశ్వరుడు కాదు ఈశ్వరత్వం కల్పితం ఈశ్వరత్వం అక్కడ ఈశ్వరత్వం కలుపుతాం ఇక్కడ జీవత్వం కలుపుతాం ఇది ఎలాగంటే ఓ రాజుగారు పల్లకీలో వెళ్తున్నారు రైతు నేల దుమ్ముకు ఆ రాజుగారి పంపి రైతు దగ్గరికి వచ్చారు ఏమో బాబు బాబునా మహారాజు అన్నారు దాని వచ్చి నా పక్కన నిలబడి అంటే మహారాజు మీరు మహారాజును నేనేమో పేద రైతులు మీ పక్కన నేను నిలబడతాను తన అంగీ ఊపిరి పక్కన పెట్టాడు మీ తలపై ఇప్పుడు వచ్చి నిలబడి ఇప్పుడు మన ఇద్దరం ఏంటంటే మన ఇద్దరం మనుషులనే అని అది కదా కాబట్టి మహారాజు గారి అంగీ పెట్టుకుని వీడు తలపాగా పెట్టుకుంటే వీడు రైతులు ఆయన రాదు ఆయన అంగీ తీసి వీడు తలపాట తీసేస్తే ఇద్దరు మనుష్యం మాత్రం అలాగే బ్రహ్మయందు సృష్టిత్వం అంటే సృష్టించిన వాడు రక్షణ ఎంతవరకు ఉంటుంది జీవునియందు ఉన్నంత వరకే ఉంటుంది ఈ ద్వైతుల పూర్వపక్షం ఏంటో తెలుసుందండి అయితే జీవుడే సృష్టి అంటవా జీవుడే సృష్టికర్త దీవుడే సృష్టి చేశాడు ఎంతవాద పూర్వపక్షం ఉన్న ఓ పండితుడి పూర్వపక్షం చేస్తుంటే చూశాను టీవీలో ఈ పూర్వపక్షం మీద ఆయన గట్టిగా ఆయనకి సిద్ధాంతం అవుతుంది అది నాకు పూర్వపక్షం అండి ఆయనకి సిద్ధాంతం ఆయన దానికి గట్టిగా చెప్తుంటే నేను ఒక్క కేటామనుకున్నాను ఏమన్నా ఆచార్య మీరు అంత తెల్లబడి తెల్లబడి మాట్లాడకండి మీరు అర్థం చేసుకోండి జీవుడు యొక్క జీవత్వం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఇంకా స్పష్టత్వం అనేది ఏది మిగులు ఉండదయా బాబు కాబట్టి వీడే సృష్టి చేశాడా లేదా అనే ప్రశ్న ఉదయించదు అని ఒక్క లేఖ పెడదానికి కలిగి అనిపించింది కేవలం టీవీలో వెళ్ళినే కాదా ఆయన ముందు ఈయన మహారాజు వీడు ప్రజ ఇది ఈ ఫ్యూడలిజం ఎటువంటి సార్ అక్కడి నుంచి వచ్చింది ఈ రిలీజియస్ సెక్టర్ని కూడా కొంత ఫ్యూరలిస్టిక్ గా ఉంటాయి మహారాజు మహారాజే ప్రజ ప్రజ ప్రజ మహారాజు కాదు మహారాజు ప్రజలు ఇప్పుడు మన సమాజంలో కూడా వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఛాయ్ వాడ ప్రయోజక సమస్య ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఇప్పుడు గాంధీ పరివారికి చెందిన వాడు అయ్యి చాయ్ వాళ్ళ ఎలా అవుతాడు ప్రైమ్ మినిస్టర్ అది అలాగే జీవుడు దేవుడు ఎలా అయిపోతాడు చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అన్నట్టుగానే వాడు ఎవరినో చూస్తున్నాం ఒక అంటే హౌ కెన్ టీ పర్సన్ క్యాన్ ఛాయ్ వాళ్ళ కనుక ప్రైమ్ our uh, party meeting is going to happen, party uh, plenary, plenary session will happen, he can come and set the fee to our students in the process. There was such a narrative that, I don't want to utter the name. He thought it was like that. He is going to take a Torah-bukshal, he's siloed that, he's going to take a look at the politics of Shri-tna-nana-pah-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-kha-k దాని హెల్ప్ మోదీ ఆయన దాన్ని ఉల్టా చేశారు ఆయన తెలియదు సో అంత అహంకారంగా అంత భేద బుద్ధితో ఉంటారు సో అలాగే ఈ ద్వైతులు పూర్ణపక్షం జ్వరం లక్ష్మీదేవిని భర్త జగత్తులంత సృష్టించాలి గరుడు మీద వాహనంగా రాయితో సంచారం చేయాలి వీడివన్నీ చేస్తారా అంతేగా ఈ వాక్యం చాలా గొప్పది ఎందుకంటే తత్వమశ్రీ అని ప్రతిబోధిత మీక అర్థం అవ్వాలి ముందు అర్థం కాకపోతే ఏమీ లేదు ప్రతిబోధిత అభేదనిర్దేశం శృతి చేస్తుంది అది వీడికి తెలియాలి తెలిసినప్పుడు ఏమవుతుంది వీటి సంసారత్వం పోతుంది వీటి సంసారత్వం పోగానే ఓ దేవుడా నువ్వు నాటిండీ నువ్వు ఉత్తమము నా తీ అన్న బ్రహ్మణ శ్రష్ అపగతంభి అది కూడా తొలగిపోతుంది సమస్త ముఖ్యాజ్ఞాన విరుద్ధవ్యవహార సమ్య ఎందుకంటే తెలుసు ధైర్వ్యవహార భేద వ్యవహారం అంటే ఇక్కడ ఏ వ్యవహారం అనుకుంటున్నారు ఈశ్వరుడు భక్తుడు సృష్టికర్త సృష్టించబడే జీవుడు ఇది మిగతా భేదవ వ్యవహారం భార్య భర్త బాగుపతి కొట్టుకు కూతురు ఈ భేద వ్యవహారానికి ఏం ఇక్కడ చెప్తున్న భేదం వ్యవహారము సృష్టికర్త సృష్టింపబడేవాడు రక్షకుడు రక్షించబడేవాడు పాలకుడు పాలించబడేవాడు అనే భేద వ్యవహారం అంతా కూడా విక్ష జ్ఞాన విజృంభిత్య ఇదంతా కూడా విస్తరించి ఉన్నది విజృంభం అంటే ఎలాగో చూసినా పేటేది పోయి నేను ఇది వాక్యాన్ని తెలుగులో నన్ను అనువాదం చేయాలంటే నేను ఎలా అనువాదం చేస్తానంటే తప్పు ధారణలచే తప్పు కూడా కాదు తప్పుడు తప్పుడు ధారణల ఈ భేద వ్యవహారము పెట్టేగిపోతున్నది అది విదృంభి దశ ఆయనేమో దేవుడు నేను దేవుడు నాకు భాగ్యాత లేదు ఆయనకు భాగ్యాత లేదు నాకో భావం వరదు ఆయనకో నాకు మేనమా ఆయనకో మేనమా ఇది ఏమని ఈ భైదవ వ్యవహారం అంతా ఇలా శివుడి పరివారం లేదు విష్ణు పరివారం లేదు అప్పుడప్పుడు వీళ్ళు వీళ్ళు కలుసుకుంటూ ఉండాలి ఈ కవులు ఈ కవులు వాళ్ళు ఈ నిత్యాజ్ఞానం చోట నిర్బంధించిన కవిత్వాన్ని తయారు చేసి పెట్టారు దీని మీద కాలేదండీ వ్యక్తిగా ఆ కవిత్వం ఎలా ఉంటుందంటే శ్లోకం నాకు శ్లోకం గుర్తులేదు సాకేతం నుంచి వైకుంఠం నుంచి లక్ష్మీదేవి వాళ్ళు అలా ఆకాశంలో సంచారం చేసుకుంటే సడన్ గా ఒకళ్ళు ఒకళ్ళు ఎదురుకుంటారు అప్పుడు సీతాదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది ఏమన్నా లక్ష్మీ ఎలా ఉన్నావు మీ ఆయన ఎలా ఉన్నాడో ఎందుకంటే మీ దగ్గరే ఉంటున్నాడో ఈ సీతాదేవి ఎందుకంటే శ్రీరాముడు ఏకపోతున్నీ వస్తుంది అంటే ఆవిడేమని చెప్తుందంటే వల్లనే అని అప్పుడప్పుడు ఎటు వెళ్ళినా మరీ వాపసు వస్తాడు నీకు అది కూడా లేదు వాళ్ళు ఎవరో రాష్ట్రంలో ఎత్తుకుంటే కావాల్సి ఉంటుంది ఆవిడ వెళ్తుంది ఇదో పద్యం ఆట లక్ష్మీదేవి వెళ్తూ ఉంటుంది పార్వతీదేవి ఉంటాం ఏమాట నీ చే మీద ఆ ఇప్పుడు శివుణ్ణి గమనించి మంచి ఉంటారేమో ఆ దుమ్మంతా యొక్క చేయడం లేదా నా చీరకుండా ఎలా తెలుసు అంటే అవిగా ఏదో ఇంకేదో గతకారం మాటలు జోశ్లోకం దేవుడి కళ్యాణం ఇవన్నీ కూడా మీరు మార్పు తెచ్చుకోవాలండి దేవుడి కళ్యాణం కళ్యాణంలో మన పెళ్ళిళ్లలో రిజూ సన్నాహం ఇది అన్ని పెళ్లిలలోనూ లేదండి సౌత్ ఇండియాలో బ్రాహ్మీణ్ పెళ్లిలలో ఉంది మనం మిగతా టెస్ట్లో ఏముందో ఏదైందో నేను ఎక్కడ నార్త్ ఇండియాలో ఇలా పోవచ్చు ఇంకోదావచ్చు మీరు ఇండియాలోనూ అమెరికా ఉంటే టోటల్గా డిఫరెంట్ గా ఉంటుంది ప్రపంచం అంతా కూడా భవత్వం సృష్టించింది కదా కేవలం ఉప్పోదావరి జిల్లాని బట్టి మీరు దేవుడిని నిర్ణయం చేస్తారంటే ప్రాపర్ ఈ ఎరుగు సతహాలు కనీసం దీన్ని ఎదుగు సన్నాహం మీద ఎవరిలో పల్లి బలందరూ కూడా ఉన్నారు ఇప్పుడు చేస్తూ ఉంటారు ఈ పల్లికి వందరూ కలిసి ఎదురు సన్నాహం చేస్తారు ఆ ఎదుగు సన్నాహంలో మోగపల్లి వారంటే విష్ణువు ఆరపల్లి వారు వీళ్ళు వెటకారంగా మాట్లాడతారు మోగపల్లి వారు వచ్చారు భూగండు కూడా మనకి మాట్లాడతారు దానికి వెటకారంగా వాళ్ళు సమాధానం చేస్తారు ఓ అరగంట ఈ నాటకం నడిపిస్తారు నడిపించి అందరూ చపట్లు కొట్టి వీళ్ళు కలిహారం చేస్తారు ఈ భేద వ్యవహారము లేదు ప్రయత్నైపోతూ ఉన్నదే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా నిత్యా జ్ఞానం ఇది వచ్చి నిత్యా కూడా సమస్తము ఈ సమస్త భేద వ్యవహారము చేత బాధిత మీకు తోషిపించమవుతుంది ఎలా తోషిపూచమవుతుంది అంటే కమా కమాన్ చిన్నో వాల్యూ అయింది and there is no doubt about that. There is no value in a hidden essence. That is not the way to worship God. That is not clear. The truth is, the truth is, the truth is, the truth is, the truth is, the truth is, the truth is, the truth is, సృష్టి ఎంత అంటే తస్మిన్ సతి అటువంటి సమ్యజ్ఞానము నిలిచి ఉండక సృష్టి ఎక్కడ ఉంది కుత ఏవ సృష్టి నేను ఇక సృష్టి అంటే ఏం చెప్తాను వెళ్ళాడు సృష్టి అదే సృష్టి అంతే సృష్టి అంటే నాటకంత సృష్టి కుతో వాహి దోషా అదే నీ భేద వ్యవహారం అంతా మిథ్యాజ్ఞాన విజృంభణమే అని చెప్తుంటే హితము చేసుకున్నాడు హితము చేసుకోలేదు ఏమన్నా మాట దొరికే ఈ దోషములన్నీ కూడా అసక్తములే కావు అసలు అవి జరిగా ఉంది రావు విమానం వెళ్తుంటే మీరు బెడ్డ వేసి రాయి కొడితే అది విమానానికి తగుతుందండి తగవదు రాయి కొంత దూరం వెళ్ళి వచ్చి మమ్మీ తిరిగి పడుతుంది సమ్య జ్ఞానం చేత భేద వ్యవహారం అంతా కూడా రోజుపుచ్చబరుతూ ఉండగా ఫీతనం చేసుకున్నాడా లేదా ఈ దోషం వస్తుంది ఆ దోషం వస్తుంది ఏమన్న దోషాలండి ఇవన్నీ కూడా ద్వైత ఫిలాసఫీ నుంచి వచ్చే దోషాలు ఇదే మీరు పురాణంలో పెట్టారనుకోండి పురాణంలో వచ్చే ఇంకో రకంగా ఉంటాయి వాడి బాగుమరిది వీడి బాబు మరిది ఒకటి ఎలా అవుతారు అలా ఉంటాయి దాట్ సో అలా ఉంటాయి వీడు వాడికి నానత్వ కొడుకు అవ్వాలి కానీ అద్వైతం అని చెప్పేసి మేనమావ కొడుతున్నా అంటావు అలా అలా తయారవుతుంది కాబట్టి ఆది పురాణం నుంచి వచ్చేటువంటి అది ఇక్కడ ప్రశస్తే ఇక్కడ ఎంతసేపటికి హితాకరణము వీడు సంసారాలు కూర్చున్నాడు సుఖీఖీ అవుతున్నాడు వీడు స్వతంత్రుడైతే అలా ఎందుకు అని అలా ఫిలసాఫికల్ ఇక్కడ చెప్తూ అవిద్యాస్థాపితనామూప్ర కార్యకర్మసారోపాధ్యయుద్దాసి భ్రాంతి పికాదరక్షణ సంసారరమాతోస్ అసృదవోచా ఇలాశ్రోత్ రసకోడు